కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఏడు వేసరక శ్రీశతితో వేడుక నవ్వులు నవ్వి ఆశలు చూపేవు ప్రహ్లాద వరదవెట్టిన చేతుల చెరుగు వట్టి తీసేవు ఆ చెప్పేను ప్రహ్లాద వరదా నంటున దొడ మీదను నడినాక్షి నెక్కించుక అంటే ఊ సిగ్గులు ప్రహ్లాద పొత్తును కేలు కేలు కీలించుక అంటు వాయవదివో కందువతో కగలించి కైవసము చేసుకుంటవి అందము నీకెను ప్రహ్లాద వరదా పొంది శ్రీ వెంకటమున పుంచి యోభములోనా అంది వరాలి చే ప్రహ్లాద వరదా